కీర్తన ముఫై రెండు దైవమనీవేయిక ధరిచె ఋతువుగాక జీవుల వశముగాదు చిక్కిరిలోహోననే ఉటుట సహజమిది పొదలే జీవులకెల్లా గట్టిగా జగమునందు కలకాలము నటేటి వరదవలే నానాటి నీమాయ కొట్టుక కూడిన విజ్ఞానము పాపమే సహజము బద్ధ సంసారులకెల్లా కాపురపు విధులలో కలకాలము తెపలేని సముద్రము తెరగున కర్మమెల్లా మాపు రేపు ముంచదొచ్చే మతిలోన ధైర్యము లంపటమే సహజము లలిదేహధారులకు కంపమోపు కోరికల కెల కలకాలము ఇంపుల ఇదే శ్రీవేంకటేశాసులని పంపు చేసి బ్రతికించే ప్రపన్న సుగతి